ఇబ్బందిగా ఉండిపోతాం మీరు ఈ క్షణంలో మీరు జీవన్ముక్తులై ఉన్నారు ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాస్ బ్యాక్ట్ బట్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఎందుకంటే మీకు ఎవరి మీద కొంచెం మనస్సులో అన్ఫర్గివింగ్ ఉంటుందన్నమాట అంటే ఫలానా వాడిని మీరు క్షమించలేరు మీరు ఎవరిలోనా మొత్తం ప్రపంచాన్ని క్షమిస్తారు కానీ వాడిని మాత్రం క్షమించలేరు మోక్షంలో వాడు కూడా బ్రహ్మని మీరు దర్శించాల్సి ఉంటుంది ఆ ఒక్క పాయింట్ కాలో మోక్షానికి కంగారు లేదని చెప్పడానికి సైకలాజికల్ బర్త ఫన్ ఫర్జీవనిస్తని వాడు కూడా బ్రహ్మైపోతుంది ఆత్మ అయిపోతుంది ఎవరు మీరు క్షమించడం కష్టం శత్రువు కూడా అంటే శత్రువు అంటే తెరసిన ఫిల్విల్ దుష్టుడు వారు కూడా ఆత్మ అయిపోతాడు వద్దులండి ఈ ఆత్మ కంగారు లేదు అని మనం వీఆర్ నాట్ అనే హరీఫ్ సో అలా ఉంటుంది మన మన సంసారంలో బాగా దృఢంగా మునిగిపోయి ఉంటాం అదే సత్యంలా కనపడుతూ ఉంటుంది వాడు మనకు అపకారం చేశాడు మనం వాళ్ళని క్షమించాలి ఇదంతా సత్యం అనిపిస్తూ ఉంటుంది కాబట్టి జగత్తు మిథ్యను తెలుసుకుంటే కానీ అసలు వీరికి మోక్షం రానే రాట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ బట్ అట్ ది సేమ్ టైం ఇట్ ఈస్ ది ఈజియస్ట్ సో అటువంటి మోక్షాన్ని ఆ స్థిత ప్రజ్ఞ పొందుతాడు ప్రాప్తమవుతాయి మోక్షమును పొందుతాడు మోక్షమును పొందడం అంటే ఏమిటండి బ్రహ్మభూతో భవతి ఇత్యర్థ బ్రహ్మైపోతాడంతే కొత్తగా అవుతాడా కొత్తగా ఏమవడం అయ్యే ఉన్నాడు కానీ అవుతాడని చెప్తాం అది ఎందుకలా ఎందుకు చెప్తున్నారు బ్రహ్మను కాదనుకున్నాడు తను పూర్ణుడు పూర్ణుడై ఉన్నాడు కానీ నేను అపూర్ణుడను అనే భ్రమలో ఉన్నాడు ఇప్పుడు ఆ భ్రమ పోయింది పోతే ఇప్పుడు పూర్ణత్వం వచ్చినట్టనిపిస్తుంది అజ్ఞానం చేత దూరంగా ఉన్నట్లు అనిపించిన పూర్ణత్వం జ్ఞానం చేత వచ్చినట్లు అనిపిస్తుంది స్వామి అఖండానందజీ చెప్పేవారు అజ్ఞాన సే జో హోతా హై ఓ అసల్మే నహి హోతా జ్ఞాన్ సే జో మిల్తా హై ఓ అసల్మే నహి మిల్తా అని చెప్పేవారు నేను నాకు అదేవితే జీవలో చూసుకున్నా పైసలు తక్కువ ఉన్నాయి సరే పైసలు తక్కువ ఉన్నాయి చూద్దాం నేను సంగతి ఏమిటని ఇలా పేజీ తిరిగి వస్తున్నాం తక్కువ మన వంద రూపాయల కైతం కనపడదు ఇక్కడ ఉందో వంద రూపాయల ఖాతం అమ్మో వంద రూపాయలు దొరికాయ అనుకున్నా దొరకడం ఏంటి అది నాదే అది అక్కడే ఉంది నాతోటే ఉంది కానీ ఉందని తెలియదు తెలిసింది దాన్ని దొరకడం దొరికిందా అది మీద దొరికితే దొరికిందన్నారు కానీ నా పుస్తకంలో ఉన్నది నాకు దొరకడం ఏంటండి అంటే మరి దొరకడం ఏది అజ్ఞానం చేత దూరం అయినది జ్ఞానం చేత అజ్ఞానము చేత దూరమైనది కాదు అజ్ఞానము చేత దూరమైనదా అన్నట్లు ఉన్నది జ్ఞానము చేత దగ్గరైనదా అన్నట్లు ఉంటుంది అంచేత బ్రహ్మభూతో భవతిత్యర్థ పూర్ణ ఆత్మస్వరూపుడే ఉండిపోతుందంటే జీవన్ముక్తుడే ఉండిపోతుంది అది స్థిత ప్రజలక్షణాలు అక్కడ పూర్తయి తర్వాత బ్రాహ్మీ స్థితి నైనాం ప్రాప్త్య విముహ్యతి స్థిత్వామంతకాళేపీ బ్రహ్మ నిర్వాణమృచ్చతి ఇక్కడ కొత్తగా చెప్పి ఇదేం లేదు స్తు పొగడత పొగడతంటే అభిప్రాయం ఏంటంటే నీవు స్థిత ప్రజ్ఞ లక్షణాల్ని నీవు ఆకలింపు చేసుకుని వాటిని నీ హృదయంలో నీ ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసుకో అని ప్రోత్సహించటం కోసం స్తు ఇప్పుడు డాక్టర్ మందు ఇచ్చి చూడండి ఈ మందు మీరు జాగ్రత్తగా నేను చెప్పినట్టు వేసుకోండి మీకు తప్పకుండా తగ్గుతుంది ఎందుకంటే ఈ మందు ఈ మధ్యనే మార్కెట్లోకి వచ్చింది చాలా విలువైన మందు మీకు మీకోసమే వచ్చింది ఇది అని చెప్తారు అలా డాక్టర్ మాట్లాడాలి డాక్టర్లు అసెంబ్లీ లైన్లో లాగా వైద్యం చేసేస్తే అది పేషెంట్కి ఉత్సాహం కాదు డాక్టర్ అలా మాట్లాడాలి అలా మాట్లాడిన డాక్టర్ వల్లనే రోగం తగ్గుతుంది వైద్యంలో సగం సైకలాజికల్ సగం ఫిజియలాజికల్లోనవు కాబట్టి డాక్టర్ ప్రేమతో నవ్వు చిరునవ్వుతో పలకరిస్తే వీడు రోగం సగం తగ్గిపోతుంది తర్వాత మందు ఇచ్చినప్పుడు మిగతా పోతుంది వీడు వెళ్ళగానే డాక్టరే బయట పట్టి లోపల కిందకి వచ్చా నేను పిలవకుండా అన్నాడనుకోండి అలాగే లేకపోతే వాడు డాక్టర్ కాకపోతే అతను చౌకీదారు ఎవరో వీడిని ఎలాగ వీడిని ఇన్సల్ట్ చేసి వీడిని దే మేక్ హ్యూమ్ ఫీల్ స్మాల్ మన దగ్గరే అలా చేస్తారు కట్టేసి అని చూపించారు ది మేక్స్ ఫీల్ స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ వీఆర్ ఆల్రెడీ ఫీలింగ్ దట్ దే దే రీ దట్ ఫీలింగ్ హే కాబట్టి వాడు అలా చేసినప్పుడు మీకు ఆ జ్వరం అంతకు ముందు ఉన్న జ్వరం నాలుగు రెట్లు అయినట్టు అలాగా అలాగే అలాగా డిస్కర్టియస్ గా ఉంటే మనిషి నిరుత్సాహపడిపోతాయి కర్తిసీలో పలకరింపులో అంత బలం ఉన్నదా సో మీరే లక్షలే ప్రేమగా పలకరిస్తున్నారు సో డాక్టర్ ఆ మందు ఇంకొక మాట హీ హ్యాస్ టు సే వన్ మోర్ సెంటర్ ఇది నీకు ఇచ్చిన మందు నీకు తగ్గిపోతుంది నీకోసమే వచ్చింది అందరం లేకపోతే నీ రోగానికి తగ్గ నీకు తగ్గిపోతున్నాను మాట అంటే వాడు హీ సేవ్ వాడికి ఇంకా మీ విచారమైన అది పొగడత అదే అదేవిధంగా ఇక్కడ స్థిత ప్రజ్ఞలక్షణాలని చెప్పి ఇలానే వేద మంత్రాల్లోనూ అక్కడ ఈ పొగడత స్థుతి ఉంటుంది ఇత స్థూయతే తద్ న్యాయం కూడా మీమాంసా న్యాయం దేన్ని స్తుస్తే దాన్ని విధిస్తారు స్థుతిస్తున్నారు అంటే ఏమి విధించేస్తారు స్థుతి వాక్యాలు వినపడతాయి అగ్నిష్టోమం అనేది ఇది వాస్తవంలో దీనికి పేరు అగ్నిష్టోమన్నా వాస్తవంలో ఇది జ్యోతిష్ఠోమము ఎందుకంటే జ్యోతి అంటే ప్రకాశము ఈ యజ్ఞాన్ని చేసినటువంటి ఈ యజ్ఞం వల్ల గొప్ప ప్రకాశం లభిస్తుంది అంచేత దీనికి జ్యోతిష్ఠోమం అని పేరు అని ఇలా మొదలవుతుంది ఎందుకంటే ఈ మాటలన్నీ మాకు చెప్తున్నారంటే దేర్ ఫోర్ యూ షుడ్ తర్ ఫామ్ అగ్నిష్టోమా అది స్టూయతే తద్విధీయతే ఇత నింద్యతే తషిధ్యతే ఇవి నియమాలు సో ఇక్కడ స్థుతి ఈ స్థుతి ఒకప్పుడు ఆరంభంలో ఉంటుంది ఒకప్పుడు అంతల్లో ఉంటుంది ఒకప్పుడు రెండు చోట్ల ఉంటుంది ఒకప్పుడు మధ్యలో కూడా ఉంటుంది స్థుతి చేస్తూ ఉంటారు సో ఈ ఈ స్థితప్రజ్ఞ లక్షణం ఉన్నదే ఇది మీరు సంపాదించుకున్నప్పుడు అది మీ స్వంతం అది దాన్ని ఎవరూ తీసివేయలేడు మీతో పాటే ఉంటుంది అది ఏషా బ్రాహ్మీ స్థితి ఇది పూర్ణస్థితి బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మగారులు అయితే ఎవరిలో వచ్చి హృదయంలో కూర్చుంటారని అలా కాదు పూర్ణస్థితి బ్రహ్మణి భవ బ్రాహ్మీ అని శంకరులు చెప్తున్నారు అది పూర్ణత్వము స్థితి మీకు మీ హృదయంలో ఒక లొసుగు లేకపోతే వెలితి అని అంట ఫీల్ అవుతూ ఉంటాం మనం ఎప్పుడు ఎప్పుడు వెలితే బ్రహ్మచారి ఉంటాడు వండుకు తింటూ ఉంటాడు ఇక మనల్ని వంట చేసుకుని తింటున్నాం మన కడుపులో ఏదైనా ఆకలిస్తే వడ్డించి వాళ్ళు కూడా లేరు అని అని వెలితిగా ఫీల్ అవుతాడు ఈ లోపల అమ్మాయిని వివాహం చేసుకుంటాడు ఇప్పుడు ఇంక వెలికి పోవాలి కదా ఏదో నేనో ఈమె కలిసి ఉన్నాం పేరే కానీ పిల్లలేరు ఫ్యూచర్ మళ్ళీ ఇంకో వెలికి ఫీల్ అవుతాడు సరే ఎవరో సంతానం కలుగుతుంది ఇంక ఇప్పుడు వెలితి నిండాలి కదా వీడి వెలితి ఎప్పటికీ నిండదని నేనే చెప్పి మాట్లాడేందుకు ఆ వెలితి నిండి వెలితి కాదు అది ఉంటుంది వెలికి చిల్లుబుట్టలో నీళ్లు పోసినట్టే సో వీడు వెలితి అలా ఉంటుంది ఆ వెలితి ఒక్కసారిగా పోతుంది అహం పూర్ణ అలా ఫీల్ అవుతాడు హి డజన్ సే బ్యాక్ దట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ దాన్ని బ్రాహ్మీ స్థితి అనుభవపూర్వకంగా ఉంటుంది యషా బ్రాహ్మీస్థితి పార్థ హే పార్థ పృథ యొక్క సంతానం పృథంటే ఆవిడ కుంతి ఆవిడ ఆవిడ అసలు పేరు పృథ అవన్నీ కుంతిభోజ మహారాజు దత్తత చేసుకున్నాడు దత్తత అంటే పెంచుకున్నాడు దత్తత అన్నది అది ఈ మధ్యకాలంలో దాని చుట్టూ బులంత నీదల్లో ఇవేవి ఏర్పడ్డాయి అలాగే పూర్వకాలం అలా ఉండేది పెంచుకోవడం ప్రేమతో పెంచుకోవడమే దత్తత ఇంకే సో ఆస్తి పంపకాలు దత్తత లీగలైజ్ చేయాల్సి ఉంటుంది వీడు మా దత్తకుమారుడు అంటే దత్తత ఫంక్షన్ చేసినప్పుడు ఫలానా పురోహితుడు చేశాడు నా పురోహితుడు కోర్టుకు వచ్చి సాక్షిం చేస్తాడు నేను ఉన్నాను దత్తత ఇవన్నీ లేగల్ ప్రాబ్లమ్స్ ఇట్స్ నాట్ లైక్ దాట్ జస్ట్ పెంచుకున్నాడు కుంతి భోజ మహారాజు అమ్మాయిని పెంచుకున్నాడు అమ్మాయి మీద ప్రీతితో పెంచుకున్నాడు సంతానం ఉండి కూడా పెంచుకున్నాడు మగ సంతానం ఉండి ఈ అమ్మాయిని అంతే దీవిడికి కుంతి అని పేరు వచ్చింది కుంతి భోజ మహారాజు పెంచుకున్నాడు కనుక షార్ట్ కుంతిభోజ్ అడాప్టెడ్ డాటర్ లో కుంతి అని మిగిలింది ఆవిడ కుమారుడు ఆవిడ మహాభక్తురాలు గొప్ప జ్ఞాని ఆవిడ సుఖదుఖములకు అతీతమైనటువంటి ఆ పూర్ణ స్థితి ఆవిడ కలిగి ఉన్నటువంటి జ్ఞాని ఆసక్తి అంటే ఏమిటారు కదా ద్వేషం అంటే ఏమిటారు కదా తన కొడుకులు అడవిలో ఉంటే ఆవిడ దుర్యోధనం ఆశీర్వదించేది గాంధారి పక్కన కూర్చుని వేదాంతంగా గుర్తు చెప్పేది గాంధారితో అసలు మన వాళ్ళైతే మాట్లాడతారా గాంధారితో గాంధర్లలో అసలు మీరు ఆలోచిస్తండి మధ్యలో అత్తగడ్డి వేస్తే బొగ్గు బట్లే అదేం లేదు ఒళ్ళే వాళ్ళ ద్వేషాలు వాళ్ళ ప్రారంభాలను వాళ్ళు అనుభవిస్తున్నారు ఏమో గంధరే అక్కా బాగున్నావా లేకపోతే చెల్లి బాగున్నావా వీళ్ళు కూర్చుని వేదాంత మాటలు మాట్లాడేది విదురుడు ఇంట్లో మకా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ సామ్రాజ్యంలోనే వాళ్ళ నగరంలోనే వాళ్ళని ద్వేషించేది కాదు యుద్ధం వచ్చినప్పుడు మన యుద్ధం తప్పదనప్పుడు చేయండి ఆవిడ అలా నిరాసక్తంగా ఉండిపోయింది ఇంటి క్యారెక్టర్ వెరీ స్పెషల్ ఇదంతా కృష్ణుడికి తెలుసు అలాంటి మహాత్మురాలు కొడుకు నువ్వు నువ్వేదైనా కొంచెం ఆ లక్షణాలు నీకు ఏమైనా రావాలనే సూచన హే పార్థ లేకపోతే పహార్థ ఎస్ సహ పాతీతి పహా ఈశ్వర రక్షించేవాడు ఈశ్వరుడు అదియే పురుషార్థం ఈశ్వరుడే పురుషార్థం ఒకడికి పురుషార్థం ఏమిటి కామనయే పురుషార్థం అర్థమే పురుషార్థం సంపద స్వర్గమే పురుషార్థం అవి ధర్మార్థక మాట ఈశ్వరుడే పురుషార్థము అంటే మోక్షం నాలుగవది దేవుడు అని ఊరికే అంటారు కానీ దేవుడు ఎవరికీ అక్కర్లేదు నేను చెప్తున్నా దేవుడు ఎవరికీ అక్కర్లేదు ఆ దేవుడు వల్ల మనకు అయ్యి పని ఏదో ఉందో అది కావాలే కానీ దేవుడు ఎవరికీ అక్కర్లేదు ఇప్పుడు ఫలానా దేవుడి దగ్గర మీరు వస్తే మీకు అన్ని మీ పనులన్నీ అయిపోతాయి అంటే అందరూ వచ్చేస్తారు సపోజ్ ఇంకో ప్రచారం చేశారనుకోండి ఆ దేవుడి దగ్గర పనులవ్వండి ఈ దేవుడి దగ్గర పనులు ప్రచారం చేస్తే ఇదంతా మన ఇంటికి వెళ్ళిపోతాయి దేవుడు ఎవడికి కావాలి ధర్మ అర్థకామాలు కావాల్సిన వాళ్ళే కానీ దేవుడు కావాల్సిన వాళ్ళే కాదు పార్థ అంటే దేవుడు కావలసిన వాడు అంటే మోక్ష పురుషార్థం వాడు సో అంటే ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకునే అర్హత గలవాడు అని కాబట్టి నీలో ఆ రక్షణ ఉంది అని ఇంకొక సంబోధన హే పార్థ ఈ జ్ఞానాన్ని నీవు ఒక లేశమంతైనా నీవు ఆవిష్కరించుకుంటే తిరిగి జీవితంలో నీవు వ్యామోహమును పొందవు నైనాం ప్రాప్య విమోహసి ఏనాం అంటే ఈ స్థితిని పొంది మళ్లీ వ్యామోహాన్ని పొందే ప్రసక్తి లేదు అంటే ఒక శంఖ జ్ఞానం కలిగింది మోక్ష జీవన్ముక్తుడయ్యాడు మళ్లీ జారిపోతే నో if there an explodes and uh, you get it you will never never lose it in fact you have already lost yourself in it and therefore there is nobody to lose and hence there is no loss deeni pondi malli ya mohamu chandavu taruvata deeniki vayassu tho sambandham ledhu so okatano 16 ayato 18 ayato manaki ee samsaram undu అని వేదాంతంలో పడ్డాడు బ్రహ్మచారిని అన్నాడు వేదాంతం పుస్తకాలు ఇవ్వ చదివాడు తర్వాత ఇంక పిల్లని ఎవరు ఇవ్వరనే వయసు వచ్చిన తర్వాత సరే ఇంకా సన్యాసం ఉన్నాడు సన్యాసం తీసుకున్నాడు డబ్బు సంపాదిస్తున్నాడు ఏదో బిల్డింగ్లు కడుతున్నాడు సంసారం సన్యాసం అనే పేరిట ఆశ్రమం పాలిటిక్స్ ఇదేది బోడంత సంసారం నడిపిస్తున్నాడు ఇంకోహడు ఉన్నాడు బ్రహ్మచారి వివాహం చేసుకున్నాడు గృహస్థ జీవితం గడిపాడు పిల్ల పీచు వల్లే అయ్యాయి ఇంట్లో గృహస్థ ధర్మాలన్నీ నిర్వర్తించాడు సో వేదాంతం అధ్యయనం చేసుకుంటున్నాడు పానప్రస్థంగా ఉన్నాడు విరక్తంగా ఉన్నాడు ఆత్మస్వరూపం పూర్ణము అని తెలుసుకుంటున్నాడు పెద్ద వయసు వచ్చిన తర్వాత తెలుసుకుంటాడు సో పద్దెనిమిదో ఒకటి నుంచి పచ్చగుడ్లు కట్టుకుని లేకపోతే కాషాయం గుడ్లు కట్టుకున్న వాడినైనా లేకపోతే వీడినైమా కాబట్టి ఇట్ ఆల్ ఇట్ ఆల్ ఇట్ ఆల్ ఓన్లీ వన్ థింగ్ మ్యాటర్స్ దట్ ఈజ్ నాలెడ్జ్ వేషం కానీ జీవన శైలి కానీ దానికి సపోర్టివ్ గా ఉన్నంత వరకు పర్వాలేదు దానికి సపోర్ట్ చేయకుండా ఊరికే వేషం వేసినంత మాత్రం అయ్యిదేమీ లేదు కాబట్టి అస్యాం అంతకాలేపి స్థిత్వ సుఖమహర్షి చిన్న వయస్సులోనే జ్ఞాని అని నిర్గ్రంథ అప్యురుక్రమే నిర్గ్రంథ ఆయనగా హృదయ గ్రంథులు చిన్నప్పుడే లేవు ఆయనకి ఆయన జ్ఞాని సో ఇంకొకతను ఎనభయో ఏట జ్ఞానయ్యాడు ఒకతను డెబ్బయో ఏట వేదాంతం గేద మొదలుపెట్టాడు చదవటం డెబ్బై ఐదేళ్లు బతికాడు ఆ మరణించే టైం వచ్చేప్పటికీ అలా పూర్ణ స్థితిలో ఉండిపోయాడు ఇంకో అతను పద్దెనిమిది ఐదు నుంచి గీత బదిలిస్తున్నాడు ఊళ్ళో తరిగి పాఠం కూడా ఇస్తున్నాడు ఇంకా అయినా సంసారంలోనేప్పటికీ గిలగిల్లాడుతున్నాడు కాబట్టి సో ఇది ఏజ్ డజంట్ మ్యాటర్ స్థిత్వాస్యాం మరణించి లోపులోనైనా సరే అంటే అంతవరకు ఆగమన అభిప్రాయం కాదు అపి అంటున్నారు కదా అపి అంటే అంతవరకు ఆగమన అభిప్రాయం కాదు కమ్సే కమ్ అప్పుడైనా సరే అనే అభిప్రాయం మోక్షము జైలు నుంచి బయటపడాలంటే ఎప్పుడు చచ్చిపోయి లోపలనైనా జైలు నుంచి బయటపడితే బయటపడ్డట్లే అని అంటున్నారు అంటే చచ్చిపోయేదాకా ఆగి అప్పుడు బయటకు రమ్మని కదా నువ్వు యూ కమ్ అట్లీస్ట్ వన్ టైమ్ బిఫోర్ డెత్ యూ కమ్అట్ ఆఫ్ ది జైల్ అని అంటారు ఈ సంసారం అనే బందీ నుంచి ఖరి క్షణంలోనైనా నీవు బయటకు వస్తే యు ఆర్ సేమ్ ఆఖరి క్షణం కూడా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేదేం లేదు అజ్ఞానిగా మరణిస్తే మరణించిన తర్వాత జ్ఞానం పొందే ప్రసక్తే లేదు మళ్లీ మానవుడై పుట్టాలి మళ్ళీ భారతదేశంలో పుట్టాలి మళ్ళీ భారతదేశంలోనే పుట్టక్కర్లేదు ఎక్కడ పుట్టినా మళ్ళీ తన స్వరూపము పూర్ణము అని తెలుసుకోవాలి మళ్ళీ భారతదేశంలోనే పుట్టాలని నానక్కర్లా అయితే మళ్ళీ ఈ మళ్ళీ నా దగ్గరే బాధ్యను కూడా అలాగే పెట్టకూడదు తన స్వరూపము పూర్ణము తెలుసుకుంటే చాలా ఎలా తెలుసుకుంటాడు ఎలా ఏం తెలుసుకుంటాడంటే వేరే సంగతి తన స్వరూపం పూర్ణము తెలుసుకుంటే ఆత్మ పూర్ణమో అని తెలుసుకుంటే అయిపోయిందంటే బ్రహ్మ నిర్వాణ మృత్యతి ఆ బ్రహ్మస్వరూపుడైపోయి నిర్వాణ అంటే సకల సంసార దుఃఖ నివృత్తి అయిపోయి వాడు మోక్షాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణుని యొక్క దృష్టిలో ఇక్కడతో గీత ఆఖరం ఇంక ఈ తర్వాత ఇంకా ఆయన దృష్టిలో గీత చెప్పేశాడు కదా ఫలం కూడా చెప్పేశాడు కదా భాష్యం ఉందాము సా ఏషా జ్ఞాననిష్ట స్తూయతే ఇది చెప్పేదేం లేదు ఆ జ్ఞాననిష్టని స్తిస్తున్నారు జ్ఞానిగా ఉండిపోవడమే అంతే ఏషా ब्राह्मी ब्रह्मणि भावाय स्थित कर्म सन् ब्रह्मेण अवस्थानितेत यथोक्ता इंतवे आज्ञलक्षण पद्नेदो इन श्लोकों इवे अव्य ్రాహ్మి అంటే బ్రహ్మణి భవా బ్రాహ్మి బ్రహ్మయన్ ఉండేది వీడు బ్రహ్మరూపుడై ఉంటాడు కనుక వీడి యొక్క స్వరూపంగా ఉండేటువంటి స్థితి అది ఉండడమే దాంట్లో చేసేది ఏం లేదు ఉండడం బీది బీది హోల్ బీది పూర్ణత్వం అంతే ఉండడమే చేసేది ఏమి సో ఇయం చేసేది ఉందంటే మళ్ళీ వెళితే కదా అది అన్నమాట చెప్పబోతున్నారు ఇయం స్థితి అంటే ఉండుట మోక్షము అంటే పొందుట పరిగెత్తుట చేయుట తినుట అలాగే ఉండదు ఉండుట అంటే స్థితి ఎలాగ ఉండడం అంటే కర్తృత్వ భోక్తృత్వాలని విడిచిపెట్టి బ్రహ్మరూపుడై పూర్ణ దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైన సద్రూపుడై ఉండుట మీరు సద్రూపంగా ఉండండి మీరు అభ్యాసం చేయండి ధ్యానంలో దేని చాలాసార్లు చెప్పారు సద్రూపంగా ఉండండి అదే బ్రహ్మ యు విల్ రికగ్నైజ్ ఇట్ సద్రూపుడే ఉండుట అవస్థానం ఇచ్చేది అది అర్థం స్థితి అంటే అర్థం అది హే పా నైనాం స్థితిం ప్రాప్యబ్ధ్వా విముహ్యతి నోహం ప్రాప్నోతి స్వహే పార్థ అంటే ఓ అర్జున ఏనాం స్థితిం ప్రాప్య ఈ స్థితిని పొంది ప్రాప్తి అంటే లబ్ధ్వ పొంది న విమోహ్యతి అంటే వ్యామ మోహన్న ప్రాప్నోతి తిరిగి పొరపాటు పొరపాటు అంటే భ్రాంతి భ్రమ భ్రమపడ్డాం దాన్ని మోహమే అంటే ఏమిటి అనాత్మనే ఆత్మగా భ్రమపడ్డాము దేహమే నేనని భ్రమపడ్డాం నేను పుట్టేనని భ్రమపడ్డాను నేను చచ్చిపోతానని భ్రమపడ్డాం ఇలాగే సంసార దుఃఖాలన్నీ భ్రమమూలకములే భ్రమ వల్ల కలిగిన దుఃఖాలు తెప్పిస్తే ఇంకంతకండి ఇంకేం సో ఆ దుఃఖములన్నీ కూడా మళ్లీ తిరిగి వచ్చే ప్రసక్తే లేదు నా మోహం ప్రాప్నవు ఇట్స్ ఎక్స్ప్లోషన్ వన్స్ దట్ ఎక్స్ప్లోషన్ హ్యాపెన్స్ ఇన్ యూ యూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ బాండేజెస్ ఇంకా ఏ బాండేజీ ఉండదు అలాగా అలాగే యూ జస్ట్ బీ ది జస్ట్ మెజ్ ది హోల్ అండ్ సో ఎవరైనా తిట్టారనుకోండి అక్కడ తిట్లు తిని కూడా ఉండాలి అభిమాని ఉండాలి అభిమానం లేకపోతే మీరు ఎవరైనా తింటారు నేను ఫలానానే అభిమానం ఉన్నవాడిని తిరుగుతారు అభిమాని కాకపోతే ఇంకెవరని తిరుగుతారు అభిమాని లేడనుకోండి ఎవరైనా తిరుగుతారు సో తుల్య నిందాస్తి నిందాస్థుతి పొగిడేరనుకోండి అభిమాని ఉంటే పొగడతా అభిమానులు లేకపోతే ఎవరిని పొగుడతారు మీ సంతోషం కోసం పొగడాలి కానీ అక్కడ పొగడబడి కూడా ఎవడో ఉండడు సో ఆ స్థితి ఇంకా దేహం అన్నది మనం చూసాం ప్రారంభ కర్మానుసారంగా అది క్షయం వరకు దేహం నడుస్తూ ఉంటుంది ఏమనేది డెజంటే Um, it doesn't behave card into one some uh, agenda it has its own agenda adi dani paddhatalo nadustu undu aging osunde cells me behavior maaripothundi dani paddhatalo nadustu ad danni danni nadakane aapeyataniki mana vishva prayatnam chestu unda adi reinforced behavior toku ipudu suppose uh, you feel doctor uh, your face is not shining well apudu meer em chestaru danike edo creamo edo foundation go vestha sare ipudu now it looks shining then we foundation wash chesese tarvata apude em avutunnante pudina ee foundation lekhamunna enta adwanamga kanapayindo meeku ipudu daniki double adwanamga kanapadutho so it will not stay it comes back so so this foundation why did it have that It has not done any real, real benefit, come to real benefit, anta bhrāṁke, anta gandhiṁ deyavāṁ. Í dhramalavi, dehāvimā nā nabattya oce dhramalavi, ee hundam? Simple, very simple, noble life, complete living, it happens. A lot of spontaneity becomes the order of the existence, anta spontaneous life. నో ఎజెండా అంత స్పాటి స్థిరా అంటే బ్రాహ్మీకి సప్తయోగవచనం గౌరీలాగా యథోక్త అంతకాళేపీ అంతే వయస్య బ్రహ్మనిర్వాణం బ్రహ్మ నివృతి మోక్షయందు ఉంది దీని ఎందుండి పైన ఏం చెప్పారు స్థితి అని చెప్పారు కదా స్థితికి అసం అంటే అందు ఏం స్థితదిత బ్రాహ్మ్యాం స్థిత పైన చెప్పిన బ్రాహ్మీ స్థితి ఎందు స్థిత ఉండి కనీసం ఆఖరి కాలమునుందైనా అంతకాలే అంతే వయసు అతి అంతైతే మన వాళ్ళేమంటారంటే ఇంట్లో అంటారు పొన్లండి ఎందుకు వచ్చిన వ్యామోహం చాలండి పాటికి వాళ్ళ బతుకు వాళ్ళని బతుకునిచ్చి మీరు రామకృష్ణ అనుకుంటూ కాలక్షేపం చేయండి అని ఇంట్లో లేడీస్ జంట్స్ చెప్తారు ఎలాగ విన్నారా మీరు చెప్పాను చెప్తారు చాలండి వాళ్ళ ఎంత పడకండి మీరు ఊరుకోండి అని చెప్తారు కొంచెం రామకృష్ణ అనుకుంటూ ఆ లక్షణం చేయండి అని నేను రామకృష్ణ అనుకోకపోతే ఇంకేం చేస్తున్నాను అనుకుంటున్నా లేదాగా చేస్తున్నానని అదే బాగుపడతాయి అంతకాలే అవి శ్రీకృష్ణుడు అలాగే చెప్తున్నాడు సంథింగ్ సిమిలర్ టూ ఆఖరి వయస్సులోనైనా అస్థిత ప్రజలక్షణాలు చదువుకో విను చదువుకుంటే తెలీదు చదువుకుంటే ఎందుకు తెలుస్తుందా నేను చెప్పిన ఘోరంతా మీకు చదువుకుంటే తెలుస్తుందా ఇక్కడ కూర్చుని వినాలి చెప్తే అది మళ్ళీ ఇప్పుడు చెప్పిన వాటం మళ్ళీ మళ్ళీ ఏడాది స్థితప్రతి లక్షణాలు చెప్పాను అనుకోండి ఇలా ఉండదు అది మళ్ళీ ఇంకో రకంగా ఉంటుంది ఎప్పటికప్పుడే కాబట్టి వినాలది విన్నప్పుడు ఏమవుతుందంటే అహంకారమును సమర్పణం చేసేసినట్టయితే అహంకార త్యాగం అయిపోతుంది శ్రవణంలో జ్ఞానము శ్రవణాన్ని వస్తుందండి ఆత్మావార్య ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య మననం కూడా అయిపోతూ ఉంటుంది ఇక్కడ నిధి ధ్యాసనం ఒకటి మిధులు ఉంటుంది అది ఒక కొత్త గొప్ప మీరు ఇంటి దగ్గర చేయాల్సి ఉంటుంది ఇక్కడ అది కూడా కొంత అవుతుంది బట్ మోస్ట్లీ రిమైన్స్ ఫర్ యూ శవణ మననాలు ఇక్కడ అయిపోతాయి సో మీకు గ్రోత్ ఇక్కడే వస్తుంది ఒకసారి మీరు రెండో అధ్యాయం పూర్తిగా చదివారంటే యు ఆర్ నాట్ ది సేమ్ పర్సన్ అగైన్ ఐ ఐ గ్యారంటీ యూ కెన్ నెవర్ బి ది సేమ్ పర్సన్ అగైన్ అసలు ఏమి చదవకుండా అలా దూరంగా నిలబడిపోతే చదవలేదు కానీ ఒకసారి భాగవతమో లేకపోతే రెండో అధ్యాయమో లేకపోతే ఉపనిషత్తు తత్వమశీయో శ్రద్ధగా చదివితే యు ఆర్ నాట్ ది సేమ్ పర్సన్ అయితే అలా మాకు తెలిసిన వాళ్ళు చదివారు కానీ వాళ్ళలో ఏం మార్పు రాలేదని మీరు వాళ్ళు చదవలేదు అని నేనంటా చదవలేదు చదవరు వల్లిస్తారు కానీ చదవరు బ్రహ్మ విధాత్మో త్రిపరం అంటాడు కానీ అది ఏమిటో తెలుసుకోడు అక్కడ రెండు స్వరితాలు వేసి కొంతమంది మరి వేషాలు కూడా వేస్తారు నేను నేను విన్నానంటే కోపడతాను ఎందుకంటే అంత దీర్ఘం తీస్తారు కరెక్ట్ గా చెప్పండి నేను విసుక్కుంటా కూడా బ్రహ్మ విధాత్మో అలాగేదో అలా దీర్ఘాలు తీస్తే నేను విన్నానంటే ఒప్పుకోను తప్పదు అలా చెప్పకూడదు దానికి ఒక పద్ధతి చెప్పాలి అంతేకాని ఇష్టం దీర్ఘాలు చేయడం ఎదరో వాళ్ళని ఇంప్రెస్ చేసి ప్రయత్నం చేయడం అవన్నీ చేయకూడదు శృతిని అలాగా మిస్యూజ్ చేయకూడదు అలాంటి వేషాలు వేస్తారు కానీ నాకు తెలుసుకో సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని కనెక్ట్ గా స్వరం చెప్తాడు కానీ తెలుసుకో ఈశావాస్యానికి భాష్యం ఇది ఘన చెప్తా యజుర్వాద నేను ఎదురు సుఖం జరిగిన నేను ఈశావాస్యం అంటే నాకు ఇష్టం చూడగానే ఈశావాస్యకం వాస్యం అది దాన్ని చెప్తా ఐ లవ్ ఇట్ కానీ అర్థం తెలుసుకో ఈశావాస్యం ఏదో సర్వం తెలుసుకో ఈశావాస్య మీద సర్వం ఎత్కించే జగత్యాన్ని తన ఒక్క వాక్యాన్ని అది సిద్ధాంత మంత్రం అది తేన చిక్తేన భుంజిథాహ మాధృద కశ్యస్విధరం అంటే ఫస్ట్ హాఫ్ థీరీ సెకండ్ హాఫ్ ప్రాక్టికల్ అయిపోయింది మొత్తం శాస్త్రం అంతా వచ్చేసి నా జ్ఞానం అంటే నెక్స్ట్ వెర్స్ నా వల్ల నేను దీన్ని ఆవిష్కరించుకోలేకపోతున్నానని మీరు నెక్స్ట్ వెర్స్ లైన్ నెక్స్ట్ వర్స్ అనవసరం కొరవల్నే వేహ కర్మ అని సరైతే మొదలుపెట్టి కర్మ చేయి అని మళ్ళీ అక్కడ ప్రారంభం ఇది అలా ఉంటుంది ఈ సమస్య అది వల్లిస్తారు తప్పిస్తే దాన్ని తెలుసుకోబట్టి వల్లించడం వేరు తెలుసుకోవటం వేరు వల్లించడం ఎందుకు వదిలిస్తారంటే డిగ్రీ కోసం వలిస్తారు పట్టా కోసం వల్లిస్తారు లేకపోతే టైటిల్ కోసం వదిలిస్తారు లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం వదిలిస్తారు ఒకప్పుడు భక్తి కోసం వదిలిస్తారు బుద్ధిజీవిన హాని పేరు బుద్ధిజీవిన అంటే బుద్ధిని అంటే జ్ఞానాన్ని పణం పెట్టి ధనాన్ని సంపాదించి జీవిస్తూ ఉంటాడని అభిప్రాయం బుద్ధిజీవిన మనస్సు బుద్ధిమంతులుగా ఉండాలి కాని బుద్ధిజీవులుగా ఉండక్కల మామూలుగా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి వాళ్ళు బుద్ధివంతులుగా మాత్రం ఉండదు ఎనివే సో అంతకాలేపి అంతే వయసి అతి అంతకాలం అంటే కాలానికి అంత అది కాదు అంతే వయసి అతి అంత ఆఖరి వయస్సు కనీసం అప్పుడైనా అతి అంటే కనీసం అప్పుడైనా కమ్సే కమ్ అట్ దట్ టైం బ్రహ్మ నిర్వాణం నిర్వృతి సో ద సిచువేషన్ ఆల్సఫరింగ్ నిర్వృతి వర్షం వెలిసింది అన్నట్టుగా ఈ సంసార దుఃఖం ఆగిపోతుంది మోక్షం దానికే మోక్షం అంటే అంటే గచ్చతి ఇవి రుచి ధాతువు దీనికి ఆర్చత్ అని ఉంటుంది అలా ఆది వృద్ధి అవన్నీ అలా వచ్చినాయి ఇది వస్తున్న తర్వాత పుచ్చతి ఇంకా ఆయన అంటారు చూడండి అంత అపి శబ్దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు అంత వయస్సులోనైనా అపి అంటే అర్థం ఏంటి దానికి దానికి చాలా గంభీరమైన అర్థం ఉంది అది చెప్తున్నారు కిము వక్తవ్యం బ్రహ్మచర్యాదేవ సన్యస్య यवज्जीव यो ब्रह्मण्यवा अवतिषते स्रह्म निर्वाण पृछती अंत वयस्स डर मरणी मुद्दा वीडू ब्रह्म निर्वाणा पे वीडी मोक्षमें इंका ఒకడు గృహస్థిగా ఉండి జ్ఞానం పొందేడిన అది కూడా వద్దు మీరు గో టు ది ఎక్స్ట్రీం ఒకడు బ్రహ్మచారిగా ఉండి బ్రహ్మచర్యాదేవ ఆరభ్య గో టు ది ఎక్స్ట్రీం మధ్య వయస్సులో ఉండగా జ్ఞానం వచ్చింది రిటైర్ అయ్యాక జ్ఞానం వచ్చింది అలా ఎందుకు మళ్ళీ ఇంటర్మీడియట్ వద్దు గో టు ది అదర్ ఎక్స్ట్రీం అంటే కొంచెం తెలివితేటలు వచ్చే వరకు మూడో ఏటా రెండో ఏటా జ్ఞానం ఎలా వస్తుంది అలాగే అలాగంటే మిషనరీలు మేము ఒప్పుకోం వాడు కనీసం తెలివితేటలు గలవాడు అయి ఉండాలి భగవాన్ అమర మహర్షి కూడా పది పదకొండేళ్లనో పన్నెండేళ్లనో అన్నారు ఏదో ఒక ఇన్సిడెంట్ని బేసిస్ గా చెప్తారు అయితే ఆయన జ్ఞాని అని డిక్లేర్ చేసినటువంటి ఆయన ఆయన వయస్సు ఏళ్లు ఉన్నప్పుడు డిక్లేర్ చేశారు కాబట్టి పోల్లండి పన్నెండో ఏటని కథ కింద చెప్తారు దాన్ని నేనెందుకు కాదనాలి ఆయన స్కందాశ్రమో ఆ స్కందగుహలోనో ఎక్కడో తపస్సు చేసి బయటకు వస్తారు ఒక ఏడు ఎనిమిదేళ్లు మౌనంగా ఉంటారు బయటకు వస్తారు ఫ్రం నవాన్ హీ ఈజ్ ఎ జ్ఞాని ఫర్ ది వరల్డ్ అంతకు ముందే ఆయన జ్ఞాని అన్నది చెప్తారు ఓకే ఆయన ఎందు భక్తితో చెప్తారు బట్ సత్యన్ని ఫ్రం దట్ పాయింట్ ఆన్వర్డ్స్ పదిహేడేళ్ళు పద్దెనిమిదేళ్ళు హిజె జ్ఞాని అరే అంతకాలంలో ఉంటేనే సరిపడుతుందన్నప్పుడు ఆ బ్రహ్మచర్యాద ఆర బ్రహ్మచర్యం నుంచే సన్యసించి సన్యాసాశ్రమం స్వీకారం చేశాను కాదు సన్యసించి అంటే ఆ కామనలను త్యాగం చేసి సన్యాసాశ్రమం పాత్ర రమణ భగవాను సన్యాసాశ్రమం తీసుకున్నారా ఆయన ఏమన్నా వెళ్లి సన్యాసం తీసుకుని పేరు తీసుకుని ఓ ఆశ్రమానికి పోస్టింగ్ అయ్యి అలాగేమన్నా అయిందా ఇప్పుడు కొన్ని చోట్ల సన్యాసం తీసుకుంటే అక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది దానికి పోస్ట్ చేస్తారు సపోజ్ నాలుగు ఉన్నాయనుకోండి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి మళ్ళీ రికమెండేషన్ కూడా ఉంటుందని అమెరికాలో ఓ సెంటర్ న్యూజిలాండ్ బాంబేలో ఓ సెంటర్ను ఆదిలాబాద్ లో ఇంకో సెంటర్ ఉందనుకోండి రెండు లెటర్లు దర్యాదవ ఇచ్చారు వరాత్ములు దర్యాదవ ఇచ్చి ఎక్కడ పోస్ట్ చేస్తారు అవి ఆదిలాబాద్ లో చేస్తారో లేదా అమెరికాలో చేస్తారో అలా ఉంటుంది సో అది కాదు నేను చెప్తున్నాను బ్రహ్మచర్యదేవ సన్యస్య సర్వ కామనా త్యాగం చేసేసి బ్రహ్మచర్యం నుంచి ఆ వయసు అంటే పూర్వజన్మ సంస్కారం రావాలి ఇక్కడ జన్మలో చాలా పూర్వజన్మ నుంచి ఆ సంస్కారం వచ్చేసి అలా సన్యాసం చేసేస్తాడు సుఖ మహర్షుల పుత్రే అయితే తన్మయ ఎం ప్రవజంతం అనుపేతం అదే నీకు ఉపనయనం చేసి మళ్ళో జన్మ వేస్తాం రా అని వ్యాసుడంటే అదే ఎందుకండి ఈ లెఫ్ట్ అనుపేతం అపేత కృత్యం ఆయన కర్మలతో సంబంధమైన కాదు కృత్యం అంటే కర్మలు ఇంక కర్మలేమిటి యాజ్ఞానికి కర్మలు కానీ ఆయనకి కర్మలు ఎందుకు పుత్రేకి తన్మయతయా తరవోభినేదు కానీ వ్యాసుడికి ఇంకా ఆసక్తి ఉంది తన్మయ అంటే ఇంకా తదాసక్త అని వీడు నా కొడుకు నేను తండ్రిని నేను వీడికేదో పాఠం చెప్పాలి వీడికేమో వీడికేమో జన్యం వేయాలి ఏదో చేయాలి అది చేయాలి ఇది చేయాలని ఆయన అనుకుంటున్నాడు ఇంకా అనుకునే పుత్రాన్ని పిలిచాడు పిలిస్తే చెట్లు నుంచి రివర్స్ వచ్చింది ఎక్కువ వచ్చింది తరవహా అభినేదు అడవిలో ఇంకో వస్తుంది ఈజీగా పిలిస్తే మళ్ళీ పుత్రాన్ని పిలిచినట్టు వస్తుంది అదే వచ్చిందండి అతను శుకుడు రిప్లై ఇవ్వలేదు ఎందుకు రిప్లై ఇవ్వలేదంటే అహం పుత్ర అనే అభిమానం లేదా ఆయనకి పుత్రాన్ని పిలిస్తే పుత్రుడు పొలుకుతాడు కదా అభిమాన పుత్రుడు పుత్రుడను నేను అనే అభిమానం ఉన్నవాడు పలుకుతాడు అంతేగాని మరొకడు పలకడు ఇప్పుడు రైలుకి ఏదో అయిందనగానే ఆ రైల్లో మన బంధువు ప్రయాణించేస్తున్నాడనే అభిమానం కలవాడు రైల్వే స్టేషన్కి పోతాడు పరిగెత్తుకుని మా మిగతా వాళ్ళు వార్త విన్నటట్టుగా వింటారు కాబట్టి అభిమానం మూలం కదా ఆయన్ని పిలిస్తే ఆయన పలకలేదు పుత్రేత తన్మయతయా తరవోభినేధు తం సర్వభూత హృదయం సర్వభూతములలో ఉండే ఆత్మస్వరూపుడను నేను అనుకున్నాడు కానీ నేను పుత్రుడను ఆయన అనుకోలేదు ముని మానతోస్మి ఆ ముని నేను నమస్కరిస్తున్నాను తను సర్వభూత హృదయం మునిమానతోష్మి అని ఇంకా ఉంది మధ్య కాబట్టి అటువంటి బ్రహ్మచర్యం నుంచే సన్యసించి యావజ్జీవం బతికున్నంత కాలము అంటే శరీరం బతికున్నంత కాలము ఎవడు బ్రహ్మనిష్ఠుడై ఉంటాడో బ్రహ్మణ్యేవ అవతిష్టతే సహా బ్రహ్మ నిర్వాణమృత్యతీతి కిము వక్తవ్యం వాడు బ్రహ్మ స్వరూపుడై మోక్షాన్ని పొందేడు అని పర్టికులర్ గా చెప్పాలండే కిము వక్తవ్యం చెప్పాలా అంతకాలంలో ఉండే వచ్చేస్తుందంటూ అంటే చెప్పక్కర్లేదు అని అపిశబ్దార్థ ఇది అపిశబ్దానికి అర్థం ఈ తరళతండ్రీమహాభారతస్రీయా వైయాసిక్యాణీ శ్రీమద్భగీత ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాస్త్రేకృష్ణార్జున సంవా సాంఖ్యయోగో నామ द्वितीयोध्याय इध महाभारत महाभारतमने महाकाव्य चारादी शतसाहस्रिया संहितायां रोजन भी लक्ष श्लोकाल तो पे संहिता इ कलक्ष संहिता अंत कल अर्थम अटे कथ अनेक धर्मी दां కలెక్ట్ అయి ఉన్నాయి భీష్ముడు చెప్పిన ఉపదేశం ఉంటుంది దాంట్లో వీధుడు చెప్పింది ఉంటుంది శ్రీకృష్ణుడు చెప్పింది ఉంటుంది దత్తాత్రేయుడి మహర్షి చెప్పింది ఉంటుంది ఇంక ఇది ఉంది అది లేదు సనత్సుజాతీయం సనత్సుజాతులు చెప్పింది తర్వాత ఆ యయాతి అష్టక సంవాదము అష్టక మహర్షి చెప్పింది ఉంటుంది ఇది లేదనేది లేదండి మార్కండయ మహర్షి చెప్పింది ఇవన్నీ ఉంటాయి దాంట్లో ఇట్స్ కలెక్షన్ ఎన్సైక్లోపీడియా సంహితానికి అర్థం ఎన్సైక్లపీడియా వైయాసిక్యాం అంటే వ్యాసమహర్షి చేత నిర్మించబడినది వైయాసి భీష్మపర్వంలో ఉంది మహాభారతంలో మధ్యలో ఉంది భీష్మ పర్వంలో ఆల్మోస్ట్ ఇన్ ది సెంటర్ ఉంది మహాభారతంలో ఈ గీత భీష్మపర్వణ శ్రీమద్భగవద్గీతా సు భీష్మపర్వంలో శ్రీ భగవానుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడు ఆయన దీన్ని ఆలాపించినాడు ఆయనే బోధించినాడు ఇది ఉపనిషత్ ఉపనిషత్ శబ్దానికి అర్థం ఏంటంటే రహస్యము అనర్థం ఉపనిషత్తు అంటే రహస్యం బ్రహ్మణా ఉపనిషత్ సత్యస్య సత్యంకి అని గృహదారాకంలో వస్తుంది బ్రహ్మ పరబ్రహ్మకి ఉపనిషత్ ఆయనకి రహస్య నామం ఒకటి ఉన్నది నామం ఏమిటండో ఆ నామం అంటే సత్యస్య సత్యం అని నామం అని రహస్య విధామం ఎవరికి తెలియదు కదా సత్య సత్యం అంటే తెలియదు కదా అది అది తెలియాలంటే మొత్తం మళ్ళీ ఉపనిషత్తు అధ్యయనం చేయాల్సి ఉంటుంది అది రహస్యనామము దానికి ఉపనిషత్తు అని పేరు ఇది ఉపనిషత్తు అంటే దీంట్లో ఆత్మస్వరూపానికి సంబంధించిన రహస్యాలన్నీ ఉంటాయి అని ఒక అర్థం చాలా విలువైనది అర్థం రహస్యము అని చెప్పడంలో అభిప్రాయం చాలా విలువైనది అర్థం సో తర్వాత ఉపనిషత్ అంటే ఉప నిషద్ అది మిమ్మల్ని చాలా దగ్గరికి తీసుకుపోతుంది ఉప దగ్గరికి తీసుకుపోతుంది దేని దగ్గరికి తీసుకుపోతుంది దేవుని దగ్గరికి తీసుకుపోతుంది తీసుకుపోయి ఏం చేస్తుంది పూర్తిగా నశింపజేస్తుంది దేన్ని అజ్ఞానాన్ని ఉప అటువంటిది గీత ఇంకా ఉపనిషత్తుల సారమే ఇది కాబట్టి ప్రతి శ్లోకమో ఒక సో ఈ ఆఖరి శ్లోకానికి కూడా బ్రాహ్మీ ఉపనిషత్తు అని పేరు ఇదో ఉపనిషత్తు ఇలాంటి ఉపనిషత్తులన్నీ ఉన్నాయి కనుక ఇది ఉపనిషత్స దీని సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి ఈ గీత యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి రెండు దీని సబ్జెక్ట్ మ్యాటర్ థీరీ అండ్ ప్రాక్టీస్ థీరీ పేరు బ్రహ్మ పూర్ణ విద్య అని అర్థం పూర్ణతత్వం ఏది కలదో దాన్ని బోధిస్తుంది బ్రహ్మ అంటే పూర్ణతత్వము అనర్థం బ్రహ్మ పదార్థమేం కాదు పూర్ణత బ్రహ్మ పదార్థం అంటే ఏమిటో అనిపిస్తుంది ఇటు ఇటు కన్వేస్ మిస్లీడింగ్ మోషన్ ఇస్తుంది బ్రహ్మ పదార్థం అంటూ ఉంటాయి ఆ పరబ్రహ్మ అంటే తెలియదండి అది ఏమో సామాన్యం అనుకుంటున్నారా అలా అంటూ ఉంటే ఇంకే ఇంకే సో పూర్ణతత్వము మీ స్వరూపమే అది వాస్తవంలో దాన్ని తెలుపుడు చేసేది కనుక బ్రహ్మ విద్య సరే తెలుపుడు చేస్తే ఏమైంది దాన్ని ఆవిష్కారం చేసుకోవాలి ఆ సత్యాన్ని జీవితంలోకి ఆచరణలోకి రావాలి అంటే దాని ఆ ఉపాయం కూడా చెప్తారు యోగశాస్త్రే కర్మయోగ శాస్త్రం అంటే బ్రహ్మ విద్య యొక్క జ్ఞానాన్ని జీవితంలో అనుభవానికి తెచ్చుకోవటానికి కావలసిన పద్ధతంతా కూడా చెప్తారు అది యోగం కాబట్టి ఇది యోగశాస్త్రం ఇది శాస్త్రం ఇది పాట కాదు శాస్త్రం హరికథ కాదు హరికథ అంటే దాంట్లో శాస్త్రం చెప్తే లేచకపుతారు మీరు ఎవరో కూర్చో రాత్రి పది గంటలకు వస్తారు వాళ్ళ మీరు ఏదో ఇంక అక్కడి నుంచి బ్రాహ్మీ స్థితి ఎవరు లేబు అక్కడ ఎవరో ఇంక ఈ భజంత్రిలో ఈ ఆర్కెస్ వాళ్ళు ఎవడంతారు కాబట్టి ఇది శాస్త్రం ఇది శాస్త్రాన్ని శంసతీటి శాస్త్రం జ్ఞానము చెప్పేది కనుక శాస్త్రము కాబట్టి దాన్ని ఆ విధంగా ఇట్స్ ఎ డిసిప్లిన్ ఆఫ్ నాలెడ్జ్ అని అర్థం దాన్ని ఆ విధమైన శ్రద్దతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఇది శ్రవణం చేయదగ్గ శాస్త్రం ఇందుకే పేపర్ బ్యాక్ లాగా కొన్ని చదువుకోదగ్గది కాదు కొన్ని చదువుకోవచ్చు కానీ మననానికి చదువుకోవచ్చు కానీ మెయిన్గా శ్రవణం చేయాలి అది ఎలాగంటే సంవాద రూపమైనది సంవాదం వాదం కాదు వివాదం కాదు సంవాదం వాదం అంటే మాట్లాడుకోవడం వివాదం అంటే దెబ్బలాడుకోవడం ఆ రెండూ కాదు సంవాదం సమ్యక్ అంటే మాట్లాడుకోవడంలో జ్ఞానాన్ని అనుగ్రహించే విధంగా మాట్లాడుకోవడం అంటే గురు శిష్య పరంపర రూపంగా మాట్లాడుకోవడం అని అర్థం చాలా ప్రేమతో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు ఎంతో ప్రేమతోటి కరుణతోటి బోధించాడు సో అది సంవాదం శ్రీకృష్ణ అర్జున సంవాదే కాబట్టి దాన్ని ఆ విధంగా ఆ పవిత్రతలోనే దాన్ని అట్టబెట్టాలి అంతేగాని సో గీతా కోర్స్ త్రీ మంత్స్ రిజిస్ట్రేషన్ ఫీ టెన్ థౌసండ్ రూపీస్ అలా మొదలెట్టకూడదు సో దాన్ని ఆ సంవాద రూపంగా అర్తిపెట్టాలి సో పార్టిసిపెంట్స్ క్లాసెస్ ఆర్ కండక్టెడ్ ఇన్ ఎన్ ఎయిర్ కండిషన్డ్ హాల్ పార్టిసిపెంట్స్ఆర్ కూడా నైస్ బ్రేక్ఫాస్ట్ ఎక్సట్రా అంటే మనం ఇచ్చే డబ్బుల్లో కొంత మనకు వాపస్ వస్తుందని మనం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు ఇది కాన్ఫరెన్స్కి వెళ్ళిదా అలా కాకుండా దానికి అది ప్రేమతో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అర్జునుడికి దాని ఏందుకు శ్రద్దాభక్తులు ఉన్నాయి శ్రీకృష్ణుడికి ఆయన ఎందుకు ప్రేమ కరుణ ఉన్నది అటువంటి వాతావరణంలో వాళ్ళిద్దరూ అది తెలుసుకున్నారు ఒకళ్ళతో ఈయన ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాడు ఇట్స్ ఏ ఇంటరాక్షన్ ఇంటరాక్టివ్ స్టడీ సంవాదం నేను చెప్పింది అలా వినేసినోరు మోసి కూర్చో ప్రశ్న అడక్కలేదు చక్క అంటే అది సంవాదం అవుతుంది టీచింగ్ ఇట్ ఈస్ నాట్ టీచింగ్ ఇంటరాక్టివ్ గా ఉంటుంది సంవాదే సాంఖ్య యోగ అని పేరు చేయాలి చాప్టర్ అనుకోండి చాప్టర్ అనుకోవచ్చు సాంఖ్యాధ్యాయ అనొచ్చు కదా కేవలం చాప్టర్ అనే అర్థమైతే యోగం అనేది ఎందుకు సాంఖ్యాధ్యాయ అనొచ్చు కదా సో అలా యోగం అన్నారంటే ఈ జ్ఞానము మిమ్మల్ని పరమేశ్వరునితో ఐక్యం చేసేటువంటి జ్ఞానం కనుక దానికి యోగం అని పేరు ఇన్స్పిరేట్ ఆఫ్ బీయింగ్ ఎ చాప్టర్ ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ చాప్టర్ సంథింగ్ మోర్ దాన్ దాట్ సో సాంఖ్య యోగో నామ నామా అంటే ప్రసిద్ది చెందినది సాంఖ్యయోగమోని ప్రసిద్ధి లోకంలో అలా ఉంది పండిత లోకంలో ద్వితీయ్యాయ తర్వాత శ్లోకా అర్జున ఉవాచసీ చేర్జనార్దనం కర్మ ఘోరే మా నియోజయసి కేశవ या मिश्रेण्वाख्यन बुद्धि मोहयसी वे तदकंवद निश्चि येनुयाम श्रीभगवाचा निष्ठा प्रोक्ता मैया नघ సాంఖ్యానా కర్మయోగేన యోగినా దత్సత శ్రీకృష్ణార్పణమస్